స్తోత్రాలు దేవామ ప్రభా చిన్న కోడికొని దేవాయస్మ ప్రభా ఉన్న దాన్ని బట్టి నీకు వంద స్తోత్రాల దేవా దేవ ఎంతో మంది నశించారు మా ప్రభ ఈ దినం చూడకుండా కాని మమ్మల్ని సజీవల నుంచి దేవాయమని వర్షపు పాల్గొన్న దాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు దేవా దేవ ప్రతి ఒక్క యువులను దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకు ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవ ఈ రోజు చూడకుని ఎంతో మంది మరణించారు దేవ మన సజీలకల నుంచి దేవాయస్మ ఇంత వరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రం నీ కృప చేతనే మా ప్రభా మేమున్నది దేవామ ప్రభావ దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా వాక్యంలో పాటలో దేవాష్మ ప్రభ ప్రత ప్రార్థనలో దేవాస్మ ప్రభా నిన్ను అంగీకరించి సాయం చేయండి మా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా దేవ ఇంకెంత ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరి కోసం మీరు వచ్చారు మా ప్రభావ రియలైజ్ అయ్యి నిన్ను నమ్ముకుంటా సాయం చేయండి మా మేము సేవ చేయం చేయండి మా ప్రభావైన దీవులు కుమరించండి మా ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఇంకా అనేకలు రానయ్యు ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు సాయం చేయండి చిన్న మందని దీవిస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ మేలులతు నిం పినా నీకు నవంగనం ఊహించలేని మేలులతు నిం పినా నాయ సయ్యా నీకు నవంగనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులంగీ వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులంగీ ఊహించలేని మేలులతో నినా యే సయ్యా నీకు నా వందనూల తు నాహృదయం తృప్తిపరచి నావు రక్షణ పాత్ర నిన్ను నిన్న స్తీను మేలులూ నాహృదయం తృప్తిపరచి నా క్షణ స్వా పాత్రనిచ్చి నిన్ను స్ను ఇస్రాయేలు దేవుడా నా రక్షకా స్నూని నామామును ఇస్రాయలు దేవుడా నా రక్షకా స్నూని నా మామును ఊహించలేని మేలులతు నినా నాయ నీకు నవందనం నా దీనస్థితిని నీవు మాచి నావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చి నావు నీ కృపకు నూ ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చి నావు ఊహించలే నీ మేలులతో నింపినా నీకు నవందనం Varnin chagalana, ni karyamun, vivarin chagalana, ni meilulan. Varnin chagalana, ni karyamun, vivarin chagalana, ni meilulan. Ohin chalini meilulatunipinan. స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవా జీవం గల నా తండ్రి నీకెంతో వన్నా లేసయ్యా గొప్ప దేవా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాన్ని అయినా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు నీకెంతో వర్ణాలు అర్పించుకుంటాం నీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకున్నమైనా గొప్ప దేవనైనా మీ వాక్యం ధ్యానించబోతున్న ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు ప్రభావ సరిజీవన్ ప్రధిష్టమైన మీ సంపూర్ణత సారలత పరిశుద్ధత్వము నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు మీ తలంపులు మాకు అనుగ్రహించండి ప్రభావాక్యం ధ్యానిస్తున్నగా ప్రభావ మీకు ఆత్మ నడిపించండి ప్రభ పరిశుద్ధాత్మ దేవ మా హృదయలో కండి ప్రభావ మాలో ఉండి ప్రభావ మీరు మాట్లాడండి ప్రభావ ఈ వాక్యమని సర్వసత్యంలో మమ్మల్ని నడిపించి బలపరిచి మీ నామానికి మైమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఆ మెయిన్ అలలీయ రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము పిలిపి సంఘానికి పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పౌలు తన సేవా జీవితం మరొకసారి మనం చూస్తే ఆయన ప్రతి దశలో ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడి ఏ రీతిగా ఆయన ఎన్నో విషయాలు ఆయనకి బయలుపరచబడ్డాయి ఎంతగానో ఆయన సేవ చేసాను ఎంతగానో తన జీవితాన్ని త్యాగం చేసుకొని ప్రాణార్పణంగా పోచిన సేవలో అని ఒక దగ్గర చూస్తాం వాక్యం కాబట్టి అంతగా త్యాగం చేసుకొని పౌలు తన సే తన సేవను ఆ రీతిగా కొనసాగించండి ఆయన అయితే ఒక దశకు వచ్చే వరకు ఒక విషయం మాట్లాడుతూ అక్కడ ఏంటంటే పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ విషయం ఇది మనం జాగ్రత్తగా మన అర్థం చేసుకుంటే ఈరోజు మన సేవా జీవితంలో మన మన జీవితాలలో ఈ వాక్యాన్ని మనం ఎట్లా మనం పాటించి ఎట్లా మనం ముందుకు పోవాలా అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది వరకే నేను గెలిచి అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది అయినను నేను అనుకోనట్లేదు అంత గొప్ప సేవకుడు అయినా నేను ఇంకా ఏం గెలవలేదంటున్నాడు నేనేం అంది చాలా మంది మనం అనుకుంటాం కదా నేను అన్ని సాధించినానని చెప్పి అనుకుంటా కానీ ఏది కూడా మనం సాధించలేదు ఈ లోకంలో ముఖ్యంగా ప్రభు కొరకు ఇంకా మనం సాధించాలా కొన్ని మనం కొన్ని విషయంలో దేవుడు నడిపిస్తుంటే ఇంకా ఇంకా సాధించాలా ఇంకా ప్రభు కొరకు ఏదో చేయాలి ఇంకా ప్రభు కొరకు ఎన్నో గొప్ప గొప్ప గొప్ప కార్యాలు చేయాలా ఎందుకంటే ఆయన ఆయన మన ఆయన మన ఎడల తలంపులు ఆయనకి బహు విస్తారములు అవి లెక్కకు మించి ఉంటా ఎన్నో ఉన్నాయి మన పట్ల దేవుడు చేయాల్సినవి కానీ అందుకు అంతగా మనం ఆయన ప్రయాసపడి కాబట్టి ఆయన ఎంత చేసినా కానీ ఇంకా ఆయనకి తృప్తి లేదన్నట్టు అంటే ఇంకా చేయాల ఇంకా నేను పరిగెత్తాల ఇంకా ఏదో పొందుకోవాలా ఇంకా ఏదో చేయాలా ప్రభు కొరకు అనేది అంత ప్రయాసం కదా కాబట్టి ఇక్కడ చెప్తుండ ఇక్కడ నేను దేనిని కూడా నేను అనుకోలేదంట ఆయన కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు చేసు చేత పట్టబెడుతున్న దాన్ని పట్టుకోవాలని పరిగెత్తనంట అలా చూడండి మనం పరిగెత్తం ఈ లోకంలో కదా మనం ఎక్కడెక్కడో పరిగెత్తా ఉంటాం కదా కాబట్టి ఎంతగా పరిగెత్తిన కానీ అలసిపోయి మనం ఇంటికి వస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ లోకపు విధానం మరి ఎందుకంటే మనం అలసిపోతూ ఉంటాం కాబట్టి శరం బలహీనం కాబట్టి ఆయనే బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకపు పనులు కూడా మనకు ముఖ్యమైన కదా కాబట్టి ఈ లోకపు పని కూడా అది ప్రభుత్వించింది అది పత్తి కూడా ప్రభుత్వించింది ఎందుకంటే ఆయన మైమ కొరకు అవి అన్ని ఇచ్చింది అయితే ఆత్మీయ దశలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ లోకాన్ని కోసం మనుషులు ఎంతగానో పరిగెత్తా ఉంటారు కదా ఎంతగానో పరిగెత్తుంటారు ఏదోదో పొందుకోవాలని అన్ని మంచిదే కానీ వాటికి మించి అసలైనది మనుషులు పొందుకోలేని స్థితిలో అస్సలైన దాని కొరకు పరిగెత్తలేని స్థితులు ఉన్నాయి కాబట్టి దేని మనం పరిగెత్తం ఈ లోకంలో కాబట్టి మనకు తెలుసు ఉద్యోగాలు కూడా అవసరమే అది పక్కన పెడితే ఇంకా ఏం ఇంకా దేని కొరకు ఉద్యోగం వచ్చింది సెటిల్ అయిపోయిన అంత స్థిరంగా ఉంది జాబ్స్ అన్ని మంచిగా ఉన్నాయి దేవుడు సమస్తం మనకి ఇచ్చిండు అన్ని రకాలుగా దేవుడు సాయం చేసిండు సాయం చేయకముందు పరిగెత్తను పరిగెత్తను కానీ దేవుడు సమకూర్చి సమస్త అనుగ్రహించాడు తర్వాత అవి అనుగ్రహించినా వాటిలో సెటిల్ అయిపోతాం సెటిల్ అయిపోయిన తర్వాత ఏమైంది ఇంకా వాటిలోనే కాలం గడుపుతూ ఉంటాం అన్నట్టు అందుకోసం ప్రయాసపడుతూ ఉంటాం కాబట్టి కాబట్టి శరీరం ఎక్కడో ఆత్మ కొట్టుకుంటా ఉంటుంది కానీ ఆత్మ సిద్ధంగానే ఉంటుంది శరీరం బలంగానే కాబట్టి ఒక దశలో మనం అటు ఒకప్పుడు కానీ ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల ఆయన సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి అంతగా మనం ఎంత కష్టాలున్నా పనులుబాట్లు ఎంత ఉన్నా కానీ ఏదో ఒక రూపంగా ప్రభు సంఘంలో సమయం గడుపుతాము వాక్యాన్ని బలపరుస్తాము సువార్త ప్రకటిస్తూ ఉంటాం ఆ విధంగా మనం ప్రభు నడిపిస్తూ ఉంటాడు కదా అయితే ఈయన దేని కొరకు ఈ లోకంలో రెండు విషయాలు ఒకటి లోకంలో పట్టబడిన వాళ్ళు ఉన్నారు ప్రభు కొరకు పట్టబడ్డ వాళ్ళు ఉన్నారు రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనం మనం జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితంలో మనం ఉంటే పరిశీలించుకుంటే ఈ లోకంతో పట్టబడితే ఈ లోకాష్ ఈ లోకాన్నే పొందుకుంటాం ఈ లోకంలోనూ కాలం గడుపుతూ ఉంటాం ఈ లోకము నీకు ఐశ్వర్యం అన్నీ ఇస్తూ ఉంటుంది ప్రభు కూడా ఇస్తాడు కాబట్టి ఈ లోకము ఈ లోకపు రాజ్యాలన్నీ ప్రభు చూపించిన ఇదివాడు సైతనుడు ఈ లోకపు రాజ్యాలు వాటి మహిమను అన్నీ నేను నీకు ఇస్తాను నాకు సాగిలు పట్టి నమస్కరించమని చెప్పిండు కానీ ఆయన ఆయన చేసినట్ల చేయలే ఎందుకంటే అస్సలైన ఐశ్వర్యం ఆయన ఇవ్వాలి కదా సమస్తం ప్రభులో ఉంటే వాడు ఎట్లా ఇస్తాడు అంటే మోసం కదా అది ఈ రోజు క్రైస్తవులు అలాంటి మోసంలో పడిపోన్నారు అన్ని అన్ని ఏదోదో చెయ్యాలా ఏదోదో చేసుకోవాలని వాడి లోకంలో పడిపోయినారు చాలా మంది ఎంతో మంది దేవుని చేత పట్టబడ్డ అంటే దేవుని చేత పట్టుకున్న వాళ్ళు ఆయన చేతుల విడిపోయి రెక్కల కింద నుంచి బయటకు పోయి లోకాన్ని సంపాదించుకొని లోకంలో పడిపోతుంటే వాడు అక్కడెక్కడే నడిపిస్తుండే మళ్ళీ కోడి ఆ దాని దగ్గరికి నడిపించాడు ఒకసారి కోడి పిల్ల బయటకు వెళ్ళిపోయిందంటే గద్ద తన్నుకొని వెళ్ళిపోతుంది ఇంకెక్కడ కాబట్టి ప్రభు నుంచి మనం వెళ్ళిపోవద్దు మనం ఆయన ఆయన ఆయన పట్టుకున్నాడు మనల్ని ఆయన మనందరినీ ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు మనమే కాదు ప్రపంచం అంతా ఆయన ఏర్పరచుకున్నాడు అయితే ఆయన ఎంత ఎన్నో తన సేవలు అద్భుతాలు చేసిడు ఎన్నో చేసిండు కానీ ఇంకా పరిగెత్తాలా ఇంకా పరిగెత్తాలా ఇంకా ఏదేదో చేయాలా ప్రభు కొరకు ఏమేమో చేయాలా అనే ఆశ ఆయన పరిగెత్తిస్తుంది ఆసక్తి అంత ఆసక్తి మనకు కూడా ఎందుకంటే ఆయన వాక్యము ధ్యానిస్తుంటే ఆయన వాక్యము చెప్తా ఉంటే ఆయన మాట్లాడుతుంటే ఆ ఆసక్తి మన నుంచి రెచ్చగొడుతూ ఉంటుంది దేవుని ఆత్మ ఎందుకంటే ఉద్రేకం ఇంటనే చేయగలనని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అంత అయిపోయినాక మళ్ళీ నార్మల్ అయిపోద్దు ఉంది ఒకప్పుడు జీవితం అట్లా కానీ మన హృదయంలో ఎప్పుడైతే అది మండుకుంటుందో మోసే జీవితంలో అట్టడం జరిగింది అది ఎప్పుడైతే రఘు అప్పుడు ఉంటుంది తర్వాత ఆరిపోయినాక మళ్ళీ యధావిధిగా కాబట్టి ఈ చివరి కాలంలో మన హృదయాలు మన ఆయన వెలుగు మనం ఆరిపోవడానికి వీలేదు ఆయన వెలుగు ఆయన వచ్చేంత వరకు అది వెలుగుతూనే ఉండాలి ఆరిపోతే ఆయన గుడిని గుర్తించాడు చీకటి కాలంలో శ్రమల కాలంలో మనం వెలుగుతా ఉంటే ఆయన వెలుగును ప్రకటిస్తూ ఉంటే ఆయన గుర్తించగలడు వెలుగు లేకుండా ఆరిపోతే ఆ చీకట్లు ఎక్కడెవరు అనో తెలియదు కదా కాబట్టి వెలుగు వెలుగే కనిపిస్తుంది కాబట్టి వెలుగు వెలుగు సంబంధలే ఆయన సైనికుంటారు అన్నట్టు చీకటి సంబంధం అంతా నరకనిగిపోతారు అట్లా అర్థం చేసుకుంటే అయితే ఈయన చెప్తున్నాడు నేను ఇదివరకే గెలిచి నేను సంపూర్ణంగా నేను కాలేదంటాడు చాలా మంది ఒక కాంట్రవర్సీ ఏంటంటే దేవుడిని సంపూర్ణం చేసేసిన అయిపోయింది అంత అయిపోయింది అంటాడు నేనంటాను మనం ఆత్మీయ దశలో దినదిన మన అభివృద్ధి పొందాలి ఆత్మలో క్రమేణ నువ్వు ఆత్మలు ఎదుర్కొని ఇంకొక లెవెల్కి ఇంకొక లెవెల్కి నువ్వు పోతా ఉండే మీ అట్లా చెప్తే వాళ్ళకి నచ్చదు అన్నట్టు కానీ పౌలేమంటుండే ఇక్కడ నేను ఇంకా గెలవలే గెలిచి తినైనాను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది నేను అనుకోలే అనుకోవట్లేదు అంటాడు ఏదో ఉంది వెళ్తే ఏదో ఉంది వెళితే మన కూడా ఎంతో వెళుతుంది కదా వెళ్తుందో ఎక్కడో వెళ్తే ఉంది మనకు కూడా దేని నిమిత్తాన్ని పట్టబడినో ఏసు ప్రభు చేత పట్టబడ్డ నేను పట్టుకోన వాళ్ళ పట్టబడుతున్నా దాన్ని పట్టుకోవాలని ప్రభును పట్టుకోవాలా ప్రభు కొరకు చేయాలి ఆయన పట్టుకోవడానికి పరిగెత్తానంట ఆయన ముందునుడు దుప్పి నీటి కొరకు ఆశపడినట్టు మన ప్రాణం అట్లా తప్పించుకోవాలి ఆ నీటి కొరకు దుప్పి అట్లా ఆశపడుతుందో మనం కూడా ఆ జీవజలం కొరకు పరిగెత్తాలి ప్రభు కొరకు మనం పరిగెత్తాలా ఆయన మనం పట్టుకొని కౌగులించుకోవాలా కాబట్టి ఆయన పట్టుకోవటం అంటే అంతగా ప్రయాసపడాలని చెప్తుంది ఇక్కడ వాక్యం చూడండి అయితే దాని కొరకు ఆయన పరిగెత్తానంట కాబట్టి ఈ లోకంలో మనం దేని కొరకు మనం పరిగెత్తాం దేని చేత మనం పట్టబడ్డం మొట్టమొదట ఈ లోకంలో పట్టబడ్డమా ఒకప్పుడు గొప్ప సేవకులు వెలిగింపు వెలిగింపబడ్డ వాళ్ళు ఈరోజు పడిపోయినట్టు మనం చూస్తాం పడిపోవటం అంటే అది వేరేలాగుంటుంది ఆత్మీయులు వాళ్ళు చలారిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఉద్యోగం తీసుకొని రావాలి కదా ఎవరొకరు పోయి వెలిగించాలి కదా ఆ ఆరిపోయిన దీపాలు వెలిగించాలా ఎవరొకరు పోయి మంట పెట్టాలా ఎవరొకరు పోయి ఆ అగ్ని టచ్ కావాలా ఆ మంట పోయి వాళ్ళ తగలాలా అప్పుడే వాళ్ళ హృదయాలు మళ్ళీ తిరిగి మండింపబడతాయి అప్పుడు లేచారంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఆపలేరు అన్నట్టు అంత గొప్ప పరిచర్య కాబట్టి ఆయన ఎన్నో జీవితాల్లో వెలిగించింది ఆయన పౌలు ఎక్కడెక్కడ పోయినా ఇంకా ఆయన ఇంకా ఏదో ఉంది ఆయనకి ఏదో సాధించాలా ఏదో చేయాలని కాబట్టి ఈ లోకంలో ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం ఎన్నో క్రూర కార్యములు చేయాలా ఆయన కొరకు మనం కాబట్టి ఇక్కడ చెప్తుండే ఇక్కడ దాని కొరకే నేను పరిగెత్తాను సహోదరులారా నేను ఇదివరకు పట్టుకుని విన్నానని నేను తలంచుకున్నాను నేను తలంచుకున్న నేను పట్టుకుని నేను అక్కడ అయితే ఒకటి నేను చేయుచున్నాను వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరక వేగిరి పడుచు అంటే వెనక వాటి అంటే ఫ్రూట్ నోట్స్లో లక్ష్య దుష్టుడు నేను గుంజుతూ ఉంటాడు నువ్వు ముందుకు పోతుంటే సైతాన్ని నిన్ను వెనక లాగుతూ ఉంటాడు లోకం వైపు నేను చూపిస్తూ ఉంటాడు నువ్వు గమ్మి నువ్వు లోకం వైపు చూస్తే నువ్వు ఆయనలో పట్టబడు ఆయన చేతిలో ఉన్న నువ్వు వెళ్ళిపోవాలా కాబట్టి అందుకే నేను దేని చేత పట్టబడుతున్నానంటే ప్రభు చేత పట్టబడడు ప్రభులో ఉన్నాడు కాబట్టి ఎవడు కూడా ఆయన విడదీయలేరు అన్నట్టు కాబట్టి సైతాన్ని కూడా నేను పట్టుకుంటాడు నేను బోనీయకుండా వాళ్ళు మనం పట్టబడ్డమో ప్రభు చేతిలో పట్టబడ్డమా పౌలు అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి వెనక ఉన్న వాటి అంటే ఎన్ని అన్ని నేను వెనక వెంటాడుతూ ఉంటాయి నిన్ను ఎందుకు అందుకు మనం వెనక చూడద్దు ఎప్పుడు కూడా ఆత్మీయ దశలో మన అర్థం చేసుకోవాలా లోతు భార్య గురించి మనం చూసినప్పుడు దివ దూతలు చెప్పారు మీరు వెనక చూడకుండా తిరిగి వెళ్ళిపోమన్నాడు ఆమె వెనక చూడిపోయింది బంగారం వెండి ఉందేమో ఇంట్లో ఏమేమి ఉన్నాయేమో లోకాశలు అన్నీ అంత తగలబడిపోతుంది అంతా అవి చెప్పి ఏం చేసాడో ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఉప్పు తయారైపోయింది అంతే కదా వెనక చూస్తే ఏంది పరిస్థితి చూడొద్దన్నాడు అంతే చూడొద్దన్నప్పుడు చూడొద్దు అంతే చూసినామంటే ఇంకంతే ఎందుకు ఎందుకు తైతాన్ని నిన్ను లాగేసుకుంటాడు వాడు నేను పట్టబడతాడు వాళ్ళలో మనం పట్టబడతాడు లోకంలో పడేస్తాడు వాడు అందుకు మనం ప్రభుని చూస్తూ మనం ముందుకు పోవాలా పేతురు కూడా అంతే కదా ప్రభు చూసినంతసేపు ఆయన నీళ్ళ మీద నడిచిండు కొంతసేపు నడిచిండు తర్వాత గాలిని సముద్రం మీద గాలిని చూసి అటు ఇటు చూసింది ఆయన గాలి వీస్తుంది జోరుగా గాలి వీస్తుంది సముద్రం మీద ప్రభు ముందున్నాడు పేతురున్నాడు ధోనిలో ఉన్నాడు మధ్యలో సముద్రం ఉంది దూరం ఉంది ఇద్దరికి ప్రభు నువ్వే అయితే నీళ్ళ మీద నడిచే అధికారం నాకు కూడా సరే రా పేతురు అని చెప్పి ప్రభు చెప్పిండు కాబట్టి పేతురు కూడా నీల మీద నడిచిను అన్నట్టు కదా అంటే ఆయన నామ్ ఆయన మాటలో ఎంత జీవు ఆయన మాట విని పేతురు నడిచిన కొంత చేప సగం దూరం జరిగింది అటు ఇడు చూసిండు ఆయనేం చూడాలి కదా అదే ఎనక చూస్తే అటు ఇడు చూస్తే వెనక చూస్తే వాడు బట్టి వేసుకొని నువ్వు మునిగిపోతావు ప్రభుని చూస్తూ గురి చూసా గురి చూడాలి ఎక్కడ గురి ఆ గురిని కనిపెట్టి ఆ గురి అద్దెక మనం చూస్తా ఈ లోకలు ఏం కనిపించద్దు నీ గురియే కనిపించాలా నీ జీవితంలో ఆత్మీయ దశలో మనం అట్ల ముందుకు పోవాలన్నట్టు కాబట్టి మునిగిపోయిండు తర్వాత ఏం చేసిండు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు ఎందుకు సందేహం మనకి సందేహాలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వస్తే దుష్టుడు మన తలంపులో దూరతడు వాడు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు అయినా కానీ మనం వాటిని షేదించుకో మనం ముందుకు పోవాలా కాబట్టి వెనక ఉన్న వాటిని ముందున్న వాటి కొరకు వేగిరపడు చూడండి ముందున్న వాటికి ఏమున్న ముందు గొప్ప బహుమానం ఉంది మన ముంగట ఎంత పరుగు పందంలో ఎవరైతే పరిగెత్తుతారో వాడికే బహుమానం ఎవరు ముందు పరిగెత్తే వాడికే బహుమానం ఆ బహుమానం ఆయన మీద దాచబడి ఆ బహుమానం దానికోసం ఎంత కష్టపడి పరిగెత్తే బహుమానం వస్తుంది కాబట్టి ఎందుకు కష్టపడాలి ఎందుకు ఆ బహుమానం మనకు అంత ఈజీగా వస్తుందా బహుమానం ఎప్పుడు ఇస్తాడు అది దాన్ని తగిన పని చేస్తేనే బహుమానం వస్తుంది ఏ ఉట్టిగా రాదు బహుమానం ఉట్టిగా ఎవరిని గిఫ్ట్ ఇస్తారా ఎవరు చూడండి తర్వాత క్రీస్తువు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము క్రీస్తులంద దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని చూడండి గురి ఎద్దకే పరిగెత్తరా అంట ఆ బహుమానం ఆ పిలుపు ఉన్నతమైంది అంట మనకు దేవుడిచ్చిన పిలుపు ఉన్నతమైంది ప్రతి ఒక్కరికి ఆ ఉన్నతమైన పిలుపు కొరకు మనం పరిగెత్తాలా ప్రభు కొరకు మనం పరిగెత్తాలి లోకంలో దేని కూడా మనం పరిగెత్తా అలిసిపోవద్దు ఒక దశలో మనం పరిగెత్తా ఉంటాం ఒక దశలో మనం అలిసిపోతూ ఉంటాం కానీ బలం ఇచ్చేది ప్రభువే కదా మనకి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దుష్టుడు అనేక విధాలుగా మనకి ఎన్నో ఆయాసంగా మనం పెడుతు ఉంటాడు అందుకే బైబుల్ పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త గురించి మనం చూస్తాం ఆయన గొప్ప ప్రవక్త ఆయన పేరే ఏలియా ఏలియా ప్రవక్త గురించి మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఫస్ట్ మొదటి రాజుల గంధంలో నుంచి చూస్తాం మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యం ఏది కాబట్టి ప్రభు మనకి ఎందుకు ఈ విషయం అలా జ్ఞాపకం చేస్తానంటే అది మళ్ళీ తిరిగి వస్తుంది మన దగ్గర మొదటి రాజులు కనుక పంతొమ్మిదో అధ్యాయం అనుకుంటాం పంతొమ్మిదో అధ్యాయము ఈ పంతొమ్మిదో అధ్యాయం మొత్తము ఏలియా గురించి చెప్పబడింది ఏలియా ఆ బయల దేవతలు మొత్తం సంహరించిన తర్వాత యజబేయులు ఆయనకు సవాల్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు ఏలియా చూడండి ఆయన ఏం చేస్తాడు ఒక దిన ప్రయాణం కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని మూడో విషయంలో లేసి తన ప్రాణమును కాపాడుకుంటుకైపోయి యూద సంబం యూధ సంబంధమైన బేహర్షబాకు చేరి అక్కడ ఉండమని తన దాసు చెప్పి తన ఒక దిన ప్రయాణాంత దూరం అరణ్యంలోకి పోయి ఒక బంధీర వృక్షం క్రింద కూర్చుండి మరణ ప్రేక్ష అలవాడాయి నా పితృల కంటే నేను ఎక్కువని కాను ఇంత చాలు నా ప్రాణం తీసుకొనమని ప్రార్థించింది చూడండి అంత గొప్ప సేవకుడు అంత గొప్ప దైవజనుడు అగ్ని ప్రార్థన చేసి అగ్ని దిగొచ్చింది కిందికి అంత ఈజీగా రాదా వస్తుందా అగ్ని అలాంటి గొప్ప సేవకుడు ఎందుకు అంతగా భయపడి అంటే ఒక విధంగా ఆయన నిరుత్సాహపడి ఒక విధంగా ఆయనకి చూడండి ఇప్పుడు మనం నువ్వు అనుకోండి మనం ఎంత మంచి పని చేసినా కాని ఎంతగా ఇప్పుడు ఒకరి మనం ఎంత త్యాగం చేసుకున్నాం మన జీవితాన్ని ఎంత త్యాగం చేసుకున్నా కానీ ఎంత చేసుకున్నా కానీ వాళ్ళు మనకి ఎప్పుడు అవిధేత చూపిస్తే అప్పుడు ఏమైంది మనకి నిరుత్సాహం వస్తూ ఉంటుంది కోపం రాదు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కోపం రాదు ఈ లోకస్తులు కోపం వస్తూ ఉంటుంది ఎంత చేసినా నాకు ఏం ఎంతగా నన్ను గుర్తిస్తున్న కోపం వస్తుంది కానీ మన కోపం ప్రేమ కలుగుతూ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆయన ఆయన ఆ రీతిగానే ఆయన ప్రజలు ఎంతగా సేవ చేసినా ఎంతగా చేసినా కానీ ఇంకా ఇస్రాయల్ ప్రజలు నమ్మలే నమ్మకుండా ఇంకా వాళ్ళు ఆ రీతిగా ఆయన ఎంతగానో బాధపడడు ఎంతగానో బాధపడి ఇక నేను ఇంత చేసినా కూడా ఈయన చేయని నేను ఎందుకు అని అందుకు ఆయన భయపడడు చాలా మంది అంటారు ఏలే ఏలే కూడా భయపడి అంటే ఆయన భయపడటం కాదు అది దైవికంగా మనం అర్థం చేసుకోవాలా ఆయన చాలా బాధపడి అక్కడ ఎందుకంటే ఇస్రాల్ ప్రజల పక్షంగా ఆయన ఎంత చేసినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు ఇంకా ఆయన ప్రభుని తెలుసుకోకండి ఎంత చేసినా కానీ ప్రవ్వా ఇక నేను ఎందుకు ప్రభావ ఎంత చేసానంటే అప్పుడు ఆయన బాధపడుతుండ అక్కడ ఒక మనకు అలాంటి బాధ కదా ఏలే అలాంటి గొప్ప సేవకుడు ప్రవక్త ఆయన పోయి ఆయన ప్రార్థన చేసిండు ప్రభావ ఇక చాలయ్యా ఇక నా మటుకు ఇక ఇంకా నేను చేసినా నువ్వు చెప్పిన అన్ని చేసిన ఇక కాబట్టి ఇక నేను ఎంత చేసినా కూడా వాళ్ళు నన్ను లెక్క చేస్తుంది నన్ను ఏం చేస్తుంది ఇక నేను బోన్ అక్కడికి నా వల్ల కాదు ప్రవ్వ ఇక నన్ను తీసేసుకో నేను ఈ సన్నిధికి వచ్చేస్తానని చెప్పి ఆయన ఏం చేసిండు నిరుత్సాహ పడిపోయిండు ఆ బందిర వృక్షం కింద పోయి కూర్చొని ఏం చేస్తాడు ప్రార్థన చేసి ఏం చేసిండు నా పితల కంటే నేను గొప్పవన్ను గాను ఎక్కువ వన గానయ్యా ఇంతమంది చాలు నా ప్రాణాన్ని తీసుకుని ప్రార్థించిండు అతడు బందిర వృక్షం కింద పరువుని నిద్రించి ఉండగా ఆ ప్రార్థన చేసి పనుకుండా ఇంకా ఆ చెట్టు కింద పనుకోండి ఇంకా ఎంతగానో అలిసిపోయినా ఎంతగా వేదంతో పనుకోండి అయినా తర్వాత ఏం జరిగింది చూడండి సేవా జీవితంలో కూడా మనకు కూడా అలాంటివి వస్తూ ఉంటాయి కదా కాబట్టి ప్రభు విడిచిపెడతాడా అంటే కాబట్టి అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఏలి సేవ ఇంకా కంప్లీట్ కావాలి అక్కడ ఒక మనకు కూడా ఎడిటేషన్ వస్తూ ఉంటుంది కదా మనం ఏం రాణించినాం అంతగా ఎడిటేషన్ రానీకి మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఏం సాధించలేం ప్రభా నన్ను తీసుకో ప్రభు ఇక నాకు ఇంతే ప్రభు నా జీతం అని అటా అట్లా మాట్లాడతారు కదా అట్లా మాట్లాడొద్దు మనం ఎప్పుడు కూడా ఎందుకంటే దేవుడు నీ తలపెట్టిన కార్యాలు అవి అవి ఉన్నాయి అవి వెయిటింగ్ లో ఉన్నాయి నీ ద్వారా చెయ్యాలా అది అంతే మోసదారు ఎర్ర సముద్రం వెయిటింగ్ లో పెట్టిన దేవుడు అక్కడ నీ ద్వారా ఎన్ని చేయాలా ఎన్ని కార్యాలు నువ్వు ఈ లోకంలో అందుకోసం వచ్చిన నీ లోకంలో పెరిగి మనం ఉండటానికి వీలేదు కదా ఒక దశలో పెరిగితానే వస్తా ఉంటుంది మనకి రావద్దు మనకి ఎప్పుడు కూడా ఏలే జీవితం నుంచి మనం నేర్చుకోవాలా అంతగా బాధపడుతూ ఆయన ఉంటే నిరుత్సాహపడి బాధపడుతుండే ఆయన ఎంతో బాధపడింది అది ఆ బాధ దైవికమైంది అది ఆయన పిరికివాడు కాదు ఏం కాదు దైవికమైంది బాధపడి అలసిపోయి ఎంతగా స్ట్రగుల్గా అయిపోయి ఆయన అప్పుడు ఏమైంది ఏం జరిగింది అప్పుడు అప్పుడు బందీరక్ష ఆయన పనుకున్నప్పుడు నిద్రించుండగా ఒక దూత వచ్చి అతను ముట్టిండు ఒక దూత వచ్చిండు దూత వచ్చి ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను ఈ దూత ఎవరు మన అర్థం చేసుకోవాలి ఈ దూత ఎవరు భోజనం చేయమని లేయి లేచి ఎలియా నువ్వు భోజనం చేయి ఇంకా దీనిపైనంతా నడిచినావు కదా అలిసిపోయిన ఇప్పుడు నువ్వు పనుకున్నావు పర్లేదు నేనంతా చూస్తున్నా నీ నీ హృదయ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు లేచి భోజనం చేయి అతడు చూసినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి అంటే ఆహారం రెడీగా పెట్టిన దూత ఆహారం పెట్టేసి వెళ్ళిపోయి అతడు తిరిగి భోజనం చేసి తిరిగి మళ్ళా పడుకున్నాడు ఆయన భోజనం చేసిండు అంటే అర్థం ఏంటంటే దేవుడు అలాంటి నిరుత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడి దేవుడు బలపరిచినప్పుడు ఆ నిప్పు ఆ నీళ్లు ఆ రొట్టె దేని సాదేశం మనం అర్థం చేసుకోవాలా ఆయన వచ్చి బలపరిచినప్పుడు మళ్ళా ఏం చేసిన బలపడి పోవాల్సింది పోయించి ఆయన ఏం చేసింది మళ్ళీ తిరిగి మళ్ళా బుక్కున్నాడు అంటే ఆ ఆకలి దీనింది మళ్ళా బనుకున్నానట్టు కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఆ కాంప్లికేటెడ్ వాక్యం చాలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో అయితే దూత రెండు వారం అతను వచ్చి అతను ముట్టిండంట సెకండ్ టైం వచ్చింది మళ్ళా ఈయన మళ్ళీ చెప్పినా గానీ మళ్ళా మళ్ళా ఈయన మళ్ళీ అట్లనే ఉన్నాడు ఏందని చెప్పి మళ్ళా రెండోసారి వచ్చింది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు కుంగిపోయినవా ఏ స్థితిలో ఉన్నవా దేవుడు ఎవరొకరు ద్వారా దేవుడు నీతో నీతో మాట్లాడుతూ ఉంటాడు అది నువ్వు గ్రహించాలా అదే బలహీనత మనుషుల్లో దేవుడు వచ్చి మాట్లాడుతుండడు ఎట్లా దేవుడు ఆయన బిడల ద్వారా వచ్చి మాట్లాడుతుంటాడు ఆయన శనిలో ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటుంది ఏంది ప్రభు నా జీవితం పరిస్థితి అంటే ఖచ్చితంగా మాట్లాడుతాడు దేవుడు ఎవరొకరు ద్వారా వాక్యందరో మాట్లాడుతూ ఉంటాడు ఆయన స్వరం మనం అర్థం చేసుకోవాలా ఇది ప్రభు ఈ రోజు నాతో మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ ఆయన ఉంటే రెండోసారి వచ్చి దూత చెప్పినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వచ్చి దూత చెప్తున్నా నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైంది నువ్వు లేచి భోజనం చేసి చేయమని చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నా అక్కడ నీ శక్తికి మించిన ప్రయాణం అప్పుడు దాకా ఏలాగ తెలియదు ఇంకా అయిపోయిందిలే ఇంకా చేసినా నాకు నా పని అయిపోయింది ఇంకా చాలనుకున్నాడు కానీ లేదు వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అనేకమైన రాజులకు నువ్వు పట్టాభిషేకం చేయాలా తర్వాత నీ తర్వాత కూడా సేవకులు కూడా కొంతమంది శిష్యులు నువ్వు తయారు చేయాలా ఎందుకంటే నీ నీ టైం అయిపోయి వస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా బాధ్యతను నువ్వు ఇతరులకు ఇవ్వాలా ఇతరులు కూడా నువ్వు శిష్యులుగా తయారు చేయాలా అప్పుడే నువ్వు కంప్లీట్ చేసుకున్నట్టు నీ పని అని దేవుడు చెప్తుండక్కడ శక్తికి ప్రయాణం కదా మనకు మన శక్తికి ప్రయాణం అంటే ఏందో చెప్పండి నీ శక్తి సరిపోదు కదా కాబట్టి ఆయన శక్తి ద్వారా నడిపిస్తాడు ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడు ఆ ప్రయాణం ఆత్మీయమైన ప్రయాణం అది శరీరమైన ప్రయాణం అయితే ఎంత దూరం పోతే కొంచెం ఒక గంట సేపు వాకింగ్ చేస్తే మనం అలసిపోతాం కాబట్టి ఆత్మలో పరిగెత్తేవాడు అలసిపోతాడా శరీరం కూడా పరిగెత్తిస్తాడు ఎందుకంటే శరీరం కూడా ఆత్మకు సమర్పించింది కాబట్టి ఆత్మ ప్రాణము జీవము ఈ మూడు దేవుని ఆత్మకు సమర్పిస్తే అవి కూడా మనకి ఏం చేస్తాయి సహకరిస్తాయి పేపర్ సహకరించి వాటిని కూడా దేవునిలో నడిపించాలి మనం మన శరీరం కూడా మన ఆత్మ మన ప్రాణాన్ని కూడా శరీరం ఆయన ఆత్మకు సమర్పిస్తే ఆయన ఆత్మనే తీసుకొని పోతాడు ఇంకా గుంజుకొని పోతూనే ఉంటాడు అక్కడ చూడండి కాబట్టి మనం అది కూడా అది అనిపించాలి అందుకే బలహీతలు వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఎందుకు వస్తాయి అంటే ఆత్మసిద్ధంగా ఉంటుంది ఈ శరీరము ప్రాణం ఏం చేస్తుంది అంటే చెరకు తోట పోతూ కాబట్టి ఆత్మ కొట్టుకుంటూ ఎందుకంటే అవి రెండు సహకరిస్తేనే ఆత్మ పోగలదాం కాబట్టి ఆ రెండు చాలా ముఖ్యమే అందుకే శరీరాన్ని నల్లగొట్టుకోవాలి మనం చూడండి అయితే నీ శక్తికి మించిన ప్రయాణము ముందు ఏలియా భోజనం చేయమంటే ఆయన చేసిన తర్వాత ఏం చేసినారు నలభై రాత్రి ఆ భోజనం చేసి ఆ భోజనపు బలము చేత అంట ఇది ఏ భోజనం నిజంగా రొట్టెనా నిజంగా నీళ్ళు అవి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుని ఒక ఆయన వచ్చి ఎప్పుడైతే ఆయన రెండోసారి ఆయన ముట్టిండో ఎప్పుడైతే రెండోసారి వచ్చి ఆయన అప్పుడు లేచిండు ఏలియా కాబట్టి దేవుడు కూడా మనలో ఒక దశలో మన నిరుత్సాహంలో నిస్సాయస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తా ఉంటాడు మనం ఏని విషయం కూడా మన కుంగిపోద్దు ఎందుకంటే అవన్నీ మనకు తప్పవన్నట్టు ఈ లోకంలో కాబట్టి భయపడానికి వీలేదని విషయం ప్రభు చెప్తున్న అక్కడ నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి సైతాన్ని నేను ఏదో ఒక రీతికి నేను అడ్డగిస్తూ ఉంటాడు ఏదో ఒక నీకు చేస్తూ ఉంటాడు కానీ నువ్వు భయపడానికి వీలేదు వాటిని పాయాలు చేసుకుని పోవాలా ముందుకి ఎందుకంటే అధికారం ఉంది నీలో చేతి అధికారం ఉంది పవర్ కూడా దేవుడు ఇచ్చాడు నీకు అది రెండు కలిసినప్పుడే కార్యాలు జరుగుతూ ఉంటాయి మనకు తెలిసి సత్యం మనకి కాబట్టి అది మనం ఎప్పుడు మనం ఉపయోగిస్తామే కాబట్టి ఆయన వెళ్డు తర్వాత గృహలోకి పోయిండు తర్వాత దేవుని వాక్కు ప్రత్యక్షమైంది కాబట్టి ఇవి యహోవ వాక్కు ప్రత్యక్షమైనప్పుడల్లా నాకు ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది అంటే దేవుని వాక్ అంటే వాక్యం కదా ఆయన వాక్కు అంటే వాక్యమే వాక్యం ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు పాత నిబాల కదా సైన్యములకి అధిపతి అయిన యహోవ ప్రత్యక్షమైనప్పుడు అది ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసా ఆ విధానం సైన్యములకు అధిపతి అంటే ఎన్నో సైన్యాలకు అధిపతి అయినా ఎన్ని సైన్యాలలో మనం తెలియదు ఆ ఒక వాక్కు ప్రత్యక్షం మనుషుల కంటే అది మామూలు విషయం కాదు అది ఎంత గొప్ప దేవుని వాక్ ప్రత్యక్షం కావాలంటే కాబట్టి అది ఆ వాక్ మను నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ వాక్కును ప్రకటించకుండా కాబట్టి పౌలు అది గ్రహించలేదు కాబట్టి పరిగెత్తుండు ఏలే కూడా అట్లనే పరిగెత్తిస్తుండే దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏలే పౌలు కూడా అదే అర్థం చేసుకుంటు ఇంకా నేను చేయాలా శక్తింగా ఇంకా ఉంది కాబట్టి ఇంకా నేను పరిగెత్తాలా ఇంకా పరిగెత్తాలా కాబట్టి శక్తికి మించిన ప్రయాణం అది కంప్లీట్ అయిన పోయినాకనే మన సన్నిధికి పోతాం అప్పుడు దాకా బోము ఏదో ఒక రీతిగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుడు శ్రమలో నేను నడిపించు ఎట్లా చేస్తే నడిపిస్తాడు ఏమైనా నడిపించలేదా తరశిశుకు నిన్నవే బొమ్మంటే తర్శిశుకు పోయిండు ఆయన ఏం చేసాడు తర్శిశుకు పోవాలా పోయి చెప్పాలా కానీ తరశిశుకు పోవట్లేదు ఆయన ఏదోదో చెప్తుండడు ఎక్కడెక్కడో కానీ ఏం చేసాడు మళ్ళా సముద్ర ధరలో తీసుకోమలోకి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి చెప్పి లేదా మనల్ని కూడా అంతే ఏలే కూడా అట్లా చేస్తున్నాడు ఆయన గమ్ములు ఉంటే ఏలే చేస్తున్నాడు బలపరుస్తున్నాడు ఏమన్నా కూడా దేవుడు బలపచ్చాడు అనేక సేవకులు బలపర్చేడు ఎంతో పాత నిబంధన కాలం ప్రభక్తులు మోసే ముఖ్యంగా మోసే గురించి చూస్తే ఆ ఐగుప్తి దేశం నడిపిస్తుంటే నేను ఆ కాదు ప్రాబ్ అన్నాడు ఆయన ఇసుకొచ్చేసి నాయన కూడా వీళ్ళేమో నేను కన్నానా వీళ్ళేమన్నా నా బిడ్డలా నేను రొమ్మును అంటించుకొని పోవటానికి నేను ఆ కాదు ప్రవా తీసుకో ప్రావా నన్ను తీసేసుకోవాని మోసే కూడా అన్నాడు కాబట్టి దేవుడు చూస్తూ ఎందుకంటే ఒక్కరి కాదు అన్నట్టు అది కాబట్టి మో ఏలే కాలే ఏలి కూడా ఏలియా నీ వల్ల అయిపోయిన నీ సేవ త్వరగా కంప్లీట్ కాబోతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయి అందుకే కొంత పని చేయాల కొంత కొంచెం మంది అది కూడా కంప్లీట్ చేయాలా అభి పట్టాభిషేకం చేయాలి అక్కడ మన తర్వాత చూస్తాం అధ్యయనంలో ఎలీషాను మళ్ళా ఎలీషా ప్రవక్తగా రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం కాబట్టి మోస కూడా అంతే కదా మోసే తర్వాత ఏమైంది డెబ్బై మందిని దేవుడు ఏర్పరచుకుని పెద్దల్ని అంతవరకు ఆయన కాబట్టి దేవుడు కూడా అర్థం చేసుకున్నాడు మనల్ని కూడా ఎంతకాలం ఒక మనిషి చేయగలడు వ్యక్తి చేయడు కాబట్టి మనము కూడా ఎంతకాలం మనం అంటే మనం అంత సేవ ఏం చేయలే వాళ్ళ ఏం చేయలే మనం కాబట్టి అంత సేవ చేసి పోత పోతే కొంతమంది శిష్యులు మనం తయారు చేసి వాళ్ళ తరవిది ఇచ్చి మనం పోవాలి మన ఆయన సన్నిధికి అప్పుడు వాళ్ళు వెలిగిస్తారు ఆ పరిచయం వాళ్ళు ముందుకు తీసుకొని ఉద్యోగం మించి ప్రకటిస్తారు అన్నట్టు అది ప్రతి సేవ జీవితంలో ఉన్న విధానం అది పౌలు కూడా అదే చేసింది కదా తీమోతున్న ఎంతో మంది తయారు చేసి ఎన్ని సంఘాల సేవకులు తయారు చేసిన పౌలు ఆ ఆ బహుమానం కొరకు పరిగెత్తిన పౌలు మన ఆసక్తి దాని కొరకు మనం పరిగెత్తాలి ఈ లోకంలో ఎన్నో ఎక్కడ పరిగెత్తినవారి శూన్యం ఏమి రాదు ప్రభులో పరిగెత్తే సమస్తం వందుకుంటే ఇది సీక్రెట్ అన్నట్టు మనకు దేవుడు చూపించింది లాక్డౌన్ లో ప్రభులో నువ్వు నువ్వు ప్రభులో పరిగెత్త నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్ని నీ దగ్గరకు వస్తాయి వాక్యం ఉంది రోమిలక్షన్ పత్రికలో వాక్యం దేవుని ప్రేమించే వారిక ఆయన సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారికి సమస్తము మేలుకొని సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అన్నాడు అక్కడ జరుగుబోతు అని చెప్పలేదు జరుగుచున్నవి అంటే ఆల్రెడీ దేవుడు ప్రిపేర్డ్గా పెట్టాడు నీకు ఏ ఉద్యోగం కావాలో ఏ జాబ్ కావాలో అని ఆయన తెలుసు కొంత ఆలస్యం కావచ్చు దేవుడు పెట్టాడు కానీ ఈలోపు మనం ఏం చేస్తాను ఆయన ఆయన ఆయన కొరకు పరిగెత్తను ఆయన ఆయన రాజ్యాంగ నీతిని మొదట వెతికితే సమస్తం మనకి ఇస్తానడు మనం అది పక్కన పెట్టేసి లోకాన్ని వెతికి మళ్ళీ దగ్గరికి వస్తే కాదది అట్లా వాకింగ్ విరుద్ధం కదా అది కాబట్టి పౌలు అదే చెప్తుండవు నేనిప్పుడు ఆయన కొరకు పట్టబడ్డా ఇప్పుడు నువ్వు ఆయన ఆయన చేతిలో ఆయన నేను పట్టుకున్నాడు ఆయన పిలుపులో నువ్వు ఇప్పుడు నువ్వేం చేయాలా పరిగెత్తాలా అనేకులు పరిగెత్తించాలా అనేకులు ఉద్యమం తీసుకుని ఎంతో మంది యువకులు ఎంతో మంది నీ సేవలో రావాలా బయటికి గొప్ప గొప్ప దైవ జన్లు మనలో నుంచి మన సేవలో రావాలా అదే మన పిలుపు కాబట్టి అంతగా మనం పరిగెత్తాలా ఒక దశలో మనకు ఎంతగానో ఆయ బాధల్లో కష్టాలు దుఃఖాలు పోతా ఉంటాం అయినా గానీ మనం పోతనే ఉండాలా కాబట్టి ఒక వాక్యం నేను చూసి నేను ముగిస్తాను చివరి ఒకటే ఒక వాక్యము అపూస్తల కారంలో అపోస్తలకారం ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అనుకుంటా పంతొమ్మిదో వచ్చిన చూడండి యూదులు కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీలు పిచ్చుచు పూర్ణమైన వినవభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించడో మీకే తెలియని వాళ్ళు చెప్తుంది అక్కడ అపూస్తల ఒక కొంతమంది దేవుని బిడ్డలు ఉంటే వాళ్ళు చెప్తుంది ఏం చెప్తున్న ఈదులు కుట్ర కాబట్టి కుట్రలు ఉంటాయి నాకు శోధనలు సంభవించినాయి కాబట్టి కుట్రలు దొరికితే ఈ శోధనలు వస్తాయంటే కొన్ని కుట్రలు చేస్తారు మనుషులు సేవలో ఉన్న వాళ్ళు కుట్రలు ఎందుకంటే సైతాన్ని కదా సైతాన్ని కుట్రలు చేస్తున్నాడు తర్వాత కన్నీలు శోధనలు వచ్చిన కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభుని సేవించుంటేనో మీకే తెలియంటే మేము అర్థం చేసుకొని కష్టం ఉన్న నష్టమున్న కన్నీళ్ళు వచ్చినా ఏం వచ్చినా సరే పూర్ణమైన వినవ వినయంతో ప్రభువుని సేవ చేయాల పౌలు చేసిండట్లా అలాంటి స్థితి ఒకవేళ మనకు వచ్చినా రాకపోయినది కానీ మనము ప్రిపేర్గా ఉండాలా ప్రభు చెప్తున్నారు ఇదిగా వినయభావంతో సేవ చేసిండ ఎట్ట సేవ చేసాను మీకు తెలియను మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకోనక బహిరంగంగానూ ఇంటింటను మీకు తెలియజేస్తూ బోధించుచు దేవుని ఎదుట మారుమనిసి పొంది మన ప్రభు అయిన ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్షమించను మీకు తెలియను అంటే ఆయన ఏది కూడా దాచిపెట్టుకోలేదంట దేవుడు ఏం బయలుపరిచిన వాటి అన్నిటినీ ధైర్యంగా బహిరంగంగా ప్రకటించాడు అంట ఈరోజు సేవకులు అట్టున్నారా బయలుపరిచబడి అన్ని దాచిపెట్టుకుంటారు ఎందుకంటే అవి చెప్తే వీళ్ళు మన బలపడి వీళ్ళు అక్కడ మనకు వ్యతిరేకంగా అలాంటి సేవకులు లేరా ఈ లోకంలో సంఘాల్లో సంఘాల్లో ఎంతో విశ్వాసులు ఆసక్తి మంచి మంచి ప్రార్థన చేసే పనులు మొత్తము పక్కన పాస్టర్స్ చాలా బాధ అనిపిస్తుంది అది వాళ్ళు పైకి రానికుండా సేవకులుగా తయారు చేయకుండా పక్కన పెట్టేసిండు కానీ దేవుడు మనకు బయలుపరిచిండు అందుకే మన గ్రూప్ లో మనకంతా దేవుడు కేబీపీఎం ద్వారా దేవుడు దేవుడు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచినా లేదా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు కానీ దేవుడు ఈ రోజు ఇంత స్థితిగా ఆత్మీయంగా కొంత మనం ఎదిగిన వంటే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నవంటే మనకేం తెలియదు నేర్చుకుంటున్నాం మనం ఇంకా ఒకరి నుంచి ఒకరు చేసిన ఆయన కాదా కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి ఆ సత్యం కలిసి మనము మన అలాంటి సేవకులు తయారు చేయాలి అలాంటి వాళ్ళు మనం తగిలితే వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళని సేవకులుగా తయారు చేయాలి నాకు తగిలిన చాలా మంది అలాంటి కాబట్టి మనం ప్రోత్సాహిస్తూ ఉంటాం మన సేవ అదే కదా సేవకులను తయారు చేయటమే మన సేవ పడిపోయిన గోడలు ఒక్క ఒక్క ఉన్న గోడలను గుండు దారం వేసి కరెక్ట్గా సరి చేయటమే మన సేవ చూడండి అయితే ఆయన చెప్పబడిన బయ బయలుపరచబడిన ఏది కూడా చెప్పకుండా ఉండలేదంట కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు దేవుడు మనకి ఎన్నో విషయాలు బయలుపరిడు కదా మరి మనం చెప్తున్నావా ఇతరులకి నువ్వు ఎన్నో స్థలాల్లో నువ్వు పోతున్నావు ఎన్నో ఎక్కడికొక్కడ పోయి వాక్యం ప్రకటిస్తున్నావు నీకు బయలుపరిచినాయి సత్యం నువ్వు నేర్చుకున్నాయి ఇతరులకు నువ్వు చెప్తున్నావా పౌలు అట్లా లేదు అన్నీ బహిరంగ చెప్పిండంట అయితే ఆయన ఒక విషయం చెప్తుంది ఇక్కడ కాబట్టి ఆయన సేవలో ఎంత కష్టాలు అనుభవించి ఎంత శ్రేమలు అనుభవించిండు ఆయన కానీ దేవుని సువార్థ మటుకు ఆయన ప్రకటించుకున్న మానలేదంట ఇది చాలా మనల్ని కాల్చివేస్తా ఉంటుంది కదా ఎందుకు ఆయన అంతగా ఒక్కసారి ఆయన దర్శనం చేసిండు క్రీస్తువులో పట్టబడి తర్వాత వెనక మధ్యని గురి ఎద్దకు పరిగెత్తునంటే నేను ఇంకా ఏం గెలవలే కానీ ఇంకా గెలవాలని ప్రయాసపడుతున్నంటే ఆయన తపన ఆయన ఆసక్తి ఎట్లా ఉందో చూడాల ఈ చివరి కాలలో అలాంటి ఉజ్జీవాన్ని అలాంటి శక్తిని మన సేవకులు నింపాల చూడండి అందుకే చూడండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను వాక్యం చేసి రోడ్డు వచ్చినా ముగించేస్తాను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడ్డవాడిని ఎరుశిలంకి వెళ్తున్నాను దేవుని ఆత్మతో బంధింపబడ్డవాడి ఎరుశలెం వెళ్తున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ బంధకములు శ్రమలు నాకు కాచుకొని ఉన్నాయి అని పరిశుధాత్మ ప్రతి నాకు సాక్ష్యం నాకు తెలియను దేవుని ఆత్మ నీకు చెప్తాడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు పలాన పట్టణంలో పలాని గ్రామంలో నీకు నీకు శ్రమలు ఉంటాయి నీ కష్టాలు ఉంటాయి అని దేవుడు నీకు చెప్తూనే ఉంటాడు అయితే అప్పుడు నువ్వేం చేస్తావు అది మనం అర్థం చేసుకోవాలా అయితే ఏం సంభవిస్తుందో కూడా దేవుడు చూపిస్తారు కదా కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి ఆయన అయితే ఆయన ప్రభులు పట్టబడిండు బంధకములు శ్రమలు నా వరకు కాబట్టి బంధకాలు శ్రమలు జాగ్రత్తగా అక్కడ ఎన్నో విధాలకు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎన్నో ఆత్మీయ శక్తి ఉంది వచ్చిన ఒక విషయం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే బంధకాలు శ్రమలు ఉంటాయి మనకు కదా సైతం నేను ఎట్టయినా సరే నేను బంధించాలని చూస్తాను నిన్ను ఆపుతుడు బంధకాలంటే ఆపటం నిన్ను బంధించి నేను పాకు ఎందుకు కష్టాలు నష్టాలు అన్నీ పెట్టి చుట్టుపక్కల వచ్చి వాలేసి పెట్టేసి ప్రాకారం కట్టేస్తాను నిన్ను నేను నువ్వు పోకుండా సమస్యలైన ప్రాకారాలు కట్టేస్తాడు కాబట్టి నువ్వేం చేయాలా ప్రాకారాలు పడగొట్టు వాడు ముందు పోతున్నాడు మన ప్రభు వారికి ముందుగా పోను యహో వారికి నాయకుడిగా ఉండని వాక్యం ఉందా లేదా మీక గ్రంథంలో ఏ ప్రాకారం కూడా నిలబడలేదు అలాంటి శక్తి దేవునికి ఇచ్చిండు ఏ ఎరుకోడ నిలబడ్డాయా ప్రార్థన చేస్తే ప్రాకారాలు కూలిపోయినా లేదా మరి ఆ ప్రాకారాలు నిజ నిజంగా ప్రాకారాలు కడితే కూలిపోతే లేదా ఆత్మీయ దేశం అర్థం ప్రకృతి శ్రమం ఇప్పుడు ఆత్మీయంగా ప్రాకారాలు కడుతుండే నీకు అడ్డంకులు పెడుతున్నా ఏదో ఒక అడ్డంకం ఆత్మీయంగా చేస్తే అవి కూడా నువ్వు కూల్చేస్తూ అంటా కాబట్టి అక్కడ ఉంది ఆయన తెలుసు ఉన్నాయని అయినా గాని అవి నా కొరకు కాచుకునే అంటా ఎందుకంటే ఏది వేటవాళ్ళలో వేటవాడి బోయవాడి వాళ్ళలో గనక ఆ పక్షి పడ్డట్టు ఉరి ఉరలు కాసుకుని అంట పక్షిని బట్టాలని ఉర్లు వడ్డీని అంట ఉరలు సైతాను కాబట్టి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాను నాకు తెలియదు అంటే దేవుని ఆత్మ చెప్తుండడు పౌలు నీకు శ్రమలు రాబోతున్నాయి నీకు బంధకాలు అని చెప్పానంటే అప్పుడు ఏమంటే ఆయన ఏం చేస్తున్నాడు దేవు దేవుడు చెప్తుండప్పుడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక దశలో దేవుడు ముందుకు నడిపిస్తే ఒక దశలో దేవుడు ఆపుతాడు అది మన జాగ్రత్తగా అది చాలా కాంప్లికేడ్గా అర్థం చేసుకోవాలి వాక్యం అది జాగ్రత్తగా కొంతకా దశలు ఏం చేస్తాడు అంటే ఉగ్రత దినం తీరు వరకు కొంచెం సేపు దాగి ఉండము అంటాడు ఏస్రంథంలో మనం చూస్తాం వాక్యం ఇరవై ఉద్యో ఇంటిది వాక్యం మనకి లాక్డౌన్ లో దేవుడు అది బయలుపరచండు ఉగ్రత దినం తీరిపో వరకు కొంచెంసేపు దాగి ఉండము కొంచెంసేపే ఉండాలా తర్వాత మళ్ళీ వెళ్ళాలా నేను సాక్ష్యం ఇష్టకు ప్రతి పట్టలు ఆయన దేవనాత్మని చెప్తుండో తర్వాత అయితే ఇరవై నాలుగో చాలా ముఖ్యమైంది అయితే దేవుని కృపాసువార్త గుచ్చి సాక్ష్యం ఇచ్చట ఎందు నా పరుగును నేను ఆగను నేను ఆగను నేను ప్రభులో పట్టబడిన నేను ఇంకా పరిగెత్తాలా ఇంకా నేను ఏం పొందుకోవాలి ఇంకా ఏం సాధించలే నేను ప్రభులు ఎన్నో చేయాలి ఎన్నో చేయాలని చెప్పి ఆయన ఏం చేస్తుంది సార్ సేవ ఆయన పరిచయం ఎట్లా తీసుకెళ్ళాను అనేది పౌల గురించి దానిస్తుంటే మన హృదయాలు మండుతూ కదా ఆసక్తి రెచ్చగొడుతుంటది మన దేవుని ఆత్మ అంత పవర్ఫుల్ అభిషేకం అయిన పొందుకొని ఎన్నో విషయాలు బయలుపరిచి అన్ని చెప్పుకుంటూ అనేక దేశాలు తిరుగుతుంటే తన జీవితాన్ని ప్రాణార్పంగా పోసింది సేవలు అలాంటి ప్రాణార్పంగా పోషింది చివరి వరకు ఆయన సేవలు మన త్యాగాన్ని మనం కూడా అలాంటి త్యాగపూరితమైన సేవ చేయడం మనకు కూడా ఆశ ఉండాలా నాకైతే ఆశ ఉంది ఆ రీతిగా ఎవరా తీరుమానం వాళ్ళదే కదా చూడండి ఇక్కడ అయితే దేవుని కృపాసు వార్తను వచ్చి సాక్షిం నా పరుగును అంటే నేను నేను పరుగు ఆపను ఇందాక అదే చెప్పిన ఫిల్ప్ రాసిన పత్రికలో నేను ప్రభు అయిన పొందిన పరిచర్యను ఏ పరిచర్యతో ఆయన ఏ ఏ సేవకురకైతే దేవుడు ఆయన నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకుండో ఆ పరిచర్యను తుదు ముట్టించే వరకు తుదు ముట్టి అంటే కంప్లీట్ చేయాల ఇన్కంప్లీట్గా చేయొద్దు మనం కంప్లీట్ చేసేంత వరకు నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమని లేదు అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయదు అంటే అది తుదు ముట్టించాలంటే కంప్లీట్ కావాలి ఇంకా అది అక్కడ కాబట్టి ఇది ఈ అధ్యాయం ఇచ్చేవరకు ఆయన ఆయన టైం దగ్గర పడిపోయింది కాబట్టి అన్ని ఓపెన్ చేసేస్తాను అన్నట్టు ఆయన కాబట్టి మనం కూడా అనేక జీవితాలలో ఈ అన్ని మనం గ్రహించిన మనం కూడా ఇతర జీవితాల్లో రివీల్ చేయాలి వాటిని ప్రకటిస్తే వాళ్ళ ఉద్యమం వాళ్ళు తయారైతారు అన్నట్టు కాబట్టి ఈ అధ్యాయం కింద మొత్తం మనం చేస్తే ఇంకా మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ముప్పై ఇరవై వచనంలో ఇరవై వచనంలో ఏముందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని దేనేందు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్ మందను గుచ్చియో దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘాన్ని కాయాలంట మనం కాబట్టి సంఘాన్ని దేవుడు కాచిండు మన ప్రభు ఈ రోజు సంఘం అంటే దేవుని బిడలి కదా వాళ్ళ మనకు కాయాలంటే అందుకు దేవుని ఆత్మ నేను అధ్యక్షుని కంటే నేను ఒక లీడర్ నిన్ను పెట్టిన దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్న రీతిగా ఆ యావత్ మందని గుచ్చి మీ మటుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండమని అక్కడ ఎందుకంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలా ఆ మందను కూడా మనం కాపాడాలా నుండి నువ్వు కాపాడాలా తర్వాత మందను కూడా కాపాడాలి నుండి నువ్వు కాపాడుకుపోతే మందను మనం ఏం కాపాడుకుంటాం ఎందుకంటే భయంకరమైన క్రూర ముగాలు వస్తాయి అంట ఆల్రెడీ వచ్చేసి దూరిని సంఘాల్లో దూరిని క్రూర ముగా చేత బంధింపబడ్డ వాళ్ళు వాళ్ళతో మనం యుద్ధం చేసి వాళ్ళని బయట తీసుకుని ఆ యావత్ మందను మనం ప్రభు సనేది ఈ సృష్టి ఆయన తిరిగి ఆయన సృష్టిని మనం మన ఆయనలో సంపూర్ణంగా తయారు చేసి ప్రతి మనుషులు మనం ఆయన ఎదుట నిలబెట్టాలి ఒకనొక దినం గొప్ప పంటను తీసుకొని మనము ఆయన సన్నిధికి మనం తీసుకొని పోవాలా కాబట్టి మనం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే వాటి అన్నిటిని మనం ఆయన కృపాసు వార్తను తుది ముట్టించేంత వరకు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా ఏలే జీవితంలో అదే జరిగింది మోస జీవితంలో అదే జరిగింది చేసిన ఆ రీతిగా మన జీవితాల అట్టే జరుగుతుంది కాబట్టి మనం కూడా అట్టే చెయ్యాలా కాబట్టి మనం దేని చేత మనం పట్టబడ్డం ప్రభు చేత మనం పట్టబడ్డం క్రీస్తు ఏ చేత మనం పట్టబడ్డం ఈ లోకంలో పట్టబడ్డ వాళ్ళు ఎంతో మంది వాళ్ళని వాడి బంధకాల నుంచి మనం తీసుకొచ్చి ఆయన చేతులకు మనం నడిపించాలా ఆయన సన్నిధికి మనం నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలని అలాంటి సేవలో మనం ముందుకెళ్లాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లో గండి నీకు ఎంతో వందాలేసయ్యా గొప్ప దేవ ఇంతవరకు ప్రభావ మీరు మాతో పాటు ఉన్నారు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు ఎంతో వందలుసయ్యా ఏలైతే మీరు మాట్లాడినారు ప్రభా మీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఒక దశలో మేము కూడా అలాగనే ఉన్నాం ప్రవ్వా కానీ మీ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మీ వాక్యం ద్వారా ప్రభావ మమ్మల్ని ఎంతగానో జీవింపజేస్తున్నారనైనా నీరు చాలా ఉన్నా కానీ నిస్థాయితలు ఉన్నా గానీ ప్రభా మీ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రవ్వా ఎందుకంటే మాకు మనం చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రవ్వా శక్తికించిన ప్రయాణం మేమింకా మా సువార్తను కృపా సువార్తను మాకు ఇచ్చిన తుదు ముట్టించాలా అందుకోసం మేము ఎంతగా ప్రయాసపడాలనేది వాక్యం ద్వారా మీరు మాతో పాత నిబంధనలు ప్రవక్తలు అపస్తులు ప్రభా ఆ రీతిగా ప్రయాసపడినారు గొప్ప సంఘాన్ని ప్రభా ఆ కాలంలో ఎంతో మంది రక్షణ నడిపించింది ప్రభా భూ తో భూ వాళ్ళు ఆ కాలంలో ప్రభావ అంత పవర్ఫుల్ అభిషేకాన్ని మీరు వాళ్ళకి ఇచ్చినారు ఈ చివరి కాలంలో దానికి మించి మేము ఇస్తన్నారు కాబట్టి మేము లాంటి అభిషేకం పొందుకొని ప్రభావ ఓ భూ అనేక జీవితాలను ఉద్యమం తీసుకొని రావాలా ఓ ప్రభావ అనేకులు ప్రభ స్వస్థతలు పొందాల రక్షణ పొందాలా ప్రభావ గొప్ప ధన సమూహాన్ని మేము తీసుకొని రావాలి మీ సన్నిధికి ఒకనొక దినం గొప్ప పంటను తీసుకొని రావాలా ప్రభావ నైనా అలాంటి సేవలు మీరు మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన అలాంటి సేవకులకు మీరు మమ్మల్ని సిద్ధపరచిన ప్రవ్వ మమ్మల్ని బలపచ్చనైనా బలహీనలు ఉంటుండగా మీ బలహీనైనా మీరు ఎంతో బలవంతులనైనా మీ యొక్క బలం అనుగరించండి ఏలిని ఎంతో బలపరిచిన వారికి మమ్మల్ని ఆ రొట్టె నీళ్లు దాగి నలభై పరిగెత్తిని ప్రవ్వా ఆత్మీయ దశలో కూడా ప్రవ్వ మీ జీవాహారం మేము పొందుకొని మీ వాక్యంలో ఉన్న గ్రహించి వాక్యంతో మరో దేలో నింపుకొని ప్రవ్వ మీ వాక్యమే మమ్మల్ని జీవం ప్రవ్వా నింపుకోని ప్రవీ పరిగెత్తాల ప్రవ్వ ఎక్కడ నశించిపోతున్న ఆత్మలని వాటి కొరకు పరిగెత్తాలా ప్రభావ శత్రు సమూహాన్ని కూల్చివేయాలా ప్రభావ మీ రాజ్యాన్ని మేము స్థాపించాలి అక్కడ అనేకలు బంధకాలను వాళ్ళందరూ బయట తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవలో మీరు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సహజులు పెట్టుకుని మీ ఆఖరు సిద్ధపచ్చుకుని ఆరాధన వింటున్న బ్రదర్స్ అందరినీ దీవించి ఆశ్రయించి బలపరిని వాళ్ళ సేవ పరిచయకు మీరు దీవించండి గొప్ప సమూహంగా తయారు చేసి మీరే బలపచ్చమని ప్రార్థిష్టం కుటుంబంలో ప్రతి అవసరం తీర్చండి ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమని ప్రాదిష్టం ఎవరు ఏ ఏ కొలతలు ఉన్నాయో వాటి అందరినీ తీర్చమని ప్రార్థిష్టమైన మీ మహిమలో ప్రతి అవసరత తీర్చని వాక్యం ఉంది ప్రవ్వాళ్ళందరికీ సమృద్ధి కనుగరించి బలపచ్చమని ప్రార్థిస్తాం అనారోగ్యని స్వస్థపచ్చండి ప్రవ్వాలు కల్పించి మీకొరకు సాహసం పెట్టుకుని మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపచ్చుకుని ఈ దినవంత మీరే మాకు సహాయకులు నడిపించింది సురక్షిత చేసి ప్రతి పనులు మాకు ఘన విజయం దయచేసి మేము తెచ్చుకొని మీరు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి మేము కాలంలో తండ్రి మళ్ళీ సైకిల్ ఉన్నారు ఇది భయంకరమైన కాలంలో మీరు చూపిస్తున్నారు కానీ దేని విషయంలో భయపడకుండా మీరు భయపడకూరి నమ్మిక మాత్రం ఉంచున్నారు ప్రభా మీ తన గొర్రెలం కాచినట్టు మళ్ళీ కాస్తున్నారు ప్రభా అనేది ప్రహారం మాకు దయచేస్తున్నారు అడుగు అడుగున మీరు మాకు సాయకలు అడిగిస్తుంది మీకు ఎంతో మదనాలు క్రితగా తప్పించుకుంటున్నాం నేనా ఓ ప్రభావ ఏ రీతిగా మేము జీవించాల రేపటి గురించి చింతించి దాని హెచ్చరించినారు అప్పటి మళ్ళీ ఏ రీతి మేము ఓ ప్రభావ తన మళ్ళీ సంపూర్ణంగా మీద ఆధారపడి ముందుకోలేదని సహపరండి సత్యాన్ని గ్రహించాలా దాన్ని పాటించలాగ సహపరని ఆచిస్తున్నాం అడుగు అడుగున్న తన మళ్ళీ క్రమలు ఉన్నాయి ప్రభావ అడుగు అడుగున ఆటంకాలు ఉన్నాయి అయినా కానీ ప్రతి దాంట్లో నుంచి మామంది విడతలు దయచేసి నడిపిస్తుంది మీకు వాడనైనా ఈ సహాయపడమని ప్రార్థిస్తున్నాం కృప వెంబడి కృప్రహించండి ఓ ప్రభావం అని అనేక మంది జీవితాల తిరుమల జరిగించండి మా ప్రార్థనలు కొన వారందరి గురించి ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారు అక్కడిలు తీర్చండి చదాశంగా నడిపించండి ప్రతి చోట మీ వరకు సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మధ్యాహ్న కాలం ప్రభు మీరు మాకు మాట్లాడినందుకు వదీ వాక్యాన్ని స్థిరపరచండి బలపరచండి మా జీవితంలో నెరవేర్చండి వరకు సాక్ష్యం నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం సురక్షిత గురించి చేస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె క్రీస్తు నడిపి మనందరికి సదాకాలం తోడైండి అనగాక ఆమెన్